స్తోత్రం ప్రభా నయన స్వామి పాములకు విలాస స్వత్రాల దేవాయసం ప్ర మధ్యకాల సమరణ దేవాయసప్రభ సురక్షితంగా ఉంచిన దాన్ని నీకు వందన స్తోత్రాలు దేవ ప్రత్యేక చేస్త గద్ది దేవాయశ్ర నీ సన్నిధిలో మోకరించే భాగ్యం మాకు అనుగ్రహించింది దాన్ని బట్టి స్తోత్రం ఈ రోజు ఎంతో మంది మరణించారు దేవకా సజ్జలకలోంచి దేవాని కృపచేత నీకు మెడైనా దీవన చేత దేవ మమ్మల్ని బ్రతికించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభలో ఏమైనా అస్సకరం అంటే తీసివాండి మా ప్రభా ఇంకా వాక్య ప్రకారం మేము జీవించాలా మా ప్రభ ప్రతి ఒక్కరిని ప్రేమించాలా మాప్రభ అస్సయ ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రభా ఇంక మిడన్ నిన్ను పోలి మేము నడుచుకునేలాగా శామ్ చేయండి మా ప్రభా దేవా హయస్మార్ కేబీపీఎం లో ఉన్న గ్రూప్ ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి ఆసరించాడు మా ప్రభా చంద్రశేఖర్ బ్రదర్ అవుట్ రీచ్ వెళ్ళారు మా అటువంటి సమయంలో దేవాయస్మర్ ప్రభ వాళ్ళకు తోడుగా ఉండండి మా మీరే సాయం చేయండి దేవా ప్రతి ఒక్క ఆటంకం తీసివేసి ఏసు క్రీస్ గద్దిస్తున్నారు మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా ఏసు సఫలం పారాయం చేయండి మా ఎంతో సేవ చేస్తున్నారు మా ప్రభా ప్రతి ఒక్క సేవకు అవసరమయ్యే ప్రతి ఒక్క ఆయుధాలు దయచేయండి మా ప్రభావ తె జ్ఞానాన్ని అనుగ్రహించేవా ప్రభా ఇంకా మిని దీవెనలు కుమరించదేవా మీరే సాయం చేయండి మా ప్రభా దేవా మధ్యకాల స్వామి దేవా కే దేవా ఎవరైతే ఇద్దరు ముగ్గురు నామాల ప్రాఢిస్తారు అక్కడ నేను ఉంటారని చెప్పారు మా మా చింత ఉన్న దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా మేము వాక్యంలో పాటలు ప్రతి ఒక్క దాంట్లో ఏసునా ఉన్న దేవా నేను ఘనపరిచే భాగ్యం మాకు దయచేస్తారని త్వరగా రాబోతున్న ఈ స్క్రిస్ పేడ వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ కోర కే ఎంత గొప్ప శ్రోను నీ కోరకే నా కోర కే నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమ నోర్ చేను నీ కోరకే నా కోరకే నదివాలి వాళ్ళే సురాత శిలువలో నోడి నది వాళ్ళే సురాక్తము శిలువాలోనూండి ప్రవహించే పాపము కడిగి మలినాము తోడిచి పాపము కడిగి మలినాము తోడిచి ఆ ప్రశాస్త ప్రశాస్త ఇసు చవాందీలు పై నికొరకే నాకూరకే ఎంత గొప్ప శ్రనోర్చను నికోరకే నాకోరకే డే నీ పాప మూలు పుకో నీ పాపా డాుకో నేడే నీ పాప మూలు పుకో ీ పాపడా చుకో నీ ఆత్మా తనవుల శుద్ధి పరచుకో నీ ఆత్మా తనవుల శుద్ధి పరచుకో యేసు సురతములు ్రీస్తురూలు శలు పై నికోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమోర్చేను నీకోరకే నా కోరకే పాప శిక్ష పొంద తగియుంటి మీ మన శిక్ష ప్రభువే సాహించేను పాప శిక్ష పొంద తగియుంటి మీ మన శిక్ష ప్రభువే సాహించేను నలుగా గొట్టావాడే పొడవాడే నీకై నలుగా గొట్టావాడై పొడవా బాడే నీకై అంగీకరించుయేసు అంగీకరించుయే సునీసువా నీ కోరకే నా కోరకే కే ఎంత గొప్ప శ్రేమ నోర్చను నీ కోరకే నా కోరకే కోరకేసువా దీలుపై నీ కోరకే నా కోరే శ్రోను నా కోర కేల్లుసు చర్ణు హల్లుసు చర్ణు ఈ సమయా మ జీవితములు ఏసు చాలును పరమా జీవము నా కోనివా తిరిగిలే పరమా జీవము నా కోనివా తిరిగి లేచను నడిపించును మరల్లా వచ్చి వేసుకొని పోవును నిరంతరాము నడిపించును మరల వచ్చ కొనిపోను ఏ సుచారుల్లేచారణు హల్లు సమయా ఈ స్థితి కైనా నా జీవితములు సాతను శోధన లది కమైనా సొమ్మశిల కగి వేదను నలధికమైన సొమ్మశెదను లోకము శరీరములాగినను లోబను వెళ్ళదను లోకము శరీరములాగినను లోబడను వెళ్ళదను ఏసు చాలు హల్లెలు యేసు చాలు హల్లెలు యమయామైన ఈ స్థితికైనా నా జీవితములు ఏ చాలును పాచిక బయలు పరుండా జయం శాంతి జలము చెంత నడిపించును పాచిక బయలు పరుండ జయం శాంతి జలము చెంత ప్రాణము తృప్తి పరచున్ మర నను నన్ను కాపాడు ప్రాణం తృప్తి పరచ మరయో నను కాపాడు యసు చాలను హుయూచ హయా స్థితి కై నా జీవితములు ఏ చాలను రు ఎల్లరూ నన్ను విసిరినను శరీరము కూలి కృషించినను నరుల్లూ నన్ను విడచినను శరీరము కూలి కృషించినను హరించిన ఐశ్వర్యము నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము నన్ను విడచినను ఏ చాలను హెయ ఏ చాలను నా హలోయనైనా జీవితములో చరమా జీవ మునావా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవ మునావా రిగి లేచను నాతో నుండా నిరాంతరాము నడిపించును మరల వచ్చి పోవును నిరంతరా నడిపించును మరల వచ్చి పోవును ను హలు ఏ సుచాలు హల్లలు ఏ సమయామ ఏ స్థితికైనా నా జీవితములు ఏ చాలు నా జీవితములు ఏ చాలు హలలుయా హలయ థ్యాంక్ యూ వాక్యం చూసుకుందాం కొంచెం ంధం ఇరవై రెండు ట్వంటీ వన్ నుంచి చూద్దాం ప్రభావం ప్రేర్ చేస్తాం సుప్రభా పరచున్న దేవ ఈ వాక్యం ధ్యానం చేస్తుండ్రు తీసుకెళ్లిగిన మనసు మాకు ధరింపే చేయండి మా ప్రవర్తనాధికారం మీ గొప్పను బ్రాహ్మణాక గొప్ప దేవ మాత్రం మీరు మాట్లాడి మా ఆత్మలు తెలివండి అలా మా దేవ మాత్రం మీరు మాట్లాడండి పరిస్థితి ఆత్మ నడిపి మా సొంత తరఫు తొలగేసి సొంత జ్ఞానం తీసేసి మీ పనిలో జ్ఞానం తునిపి పశుతాత్వం కు దీని యొక్క సరస్వత్వంలో ఇంకా లోతు మాకు బయటపడిచే మనిషి వన్ ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును అలాగు కలిగిన ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమైనా ఎలిపా అసలు ఇక్కడ చెప్తున్నాడు యోబుకు బుద్ధి చెప్తున్నాడు ఆయనతో సాహసం చేసినా నీకు సమాధానం కలిగను అలాగే నీకు మేలు కలిగను అలా చెప్పంటే ఆయనలో ఆయనతో అంటే ఆయనతో సాహసం అంటే రకరకాల సాహసం ఉంటారు కనుక ఏసే ప్రభుత్వం మనం సాహసం చేస్తే ఏమైతే మనకు సమాధానం వస్తుంది మేలు వస్తుంది ఇక్కడ యోపు గ్రంథం నుంచి చూస్తున్నాం అయితే ఈ లోకంలోనే సమాధానం కొంచెంసేపు ఉంటది కనుక దేవునిసే సమాధానం నిల్చి ఉంటది అలా లేనితో సాహసం సాహసం కంటే ఆయన ప్రతి ఒక్క ఆజ్ఞలు గనుకునే ఆయనతో సాహసం చేసినగా అలా లేదు ఇంకేమంటాడు ఆయన నోటి ఉపదేశం అవలంబించము ఆయన నోటి ఆయన నోటీ ఉపదేశ ఆయన ఆయన నోటీ ఉపదేశం అవహించము ఆయన నోటి ఉపదేశం అంటే ఇదే వాక్యం ఆయన ఉపదేశం చెప్పింది ప్రతి ఒక్క ఔరించారంట మనం ఇక్కడ ఇంకేమంటున్నాడు మెత్తగా సార్ ఆయన మాటలను నీకు హృదయంలో ఉంచుకోను అలా ఈ మాటను మన ఉదయంలో ఉంచుకోవాలా అలాగా ఏం చేయాలా ఈ మాటలు ఉదయంలో ఉంచుకోవాలి చూడండి సామంత్రత మూడు అధ్యాయం చూడరా ఇది చుట్టూనే ఉండేది చూసాం తన్మని మీ చెప్తూడు కదా మూడు అధ్యాయం నా కుమారుడ నా ఉపదేశం మరవకము ఇక్కడ ఏమంటాం ఇది మరవద్దు అంట ఒక పూట అయినా కానీ మన అన్నం జన మరిచిపోవాలి కానీ ఈ వాక్యం మనం మరొంత కంటిన్యూస్ ఉండాల మన అలలియా అలడిగా ఇప్పుడు బి జ్ఞాపం ఉండాలి ఈ మాట అలాంటి నాకు మన ఉపదేశం మరొకము ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకున్నాము అలలియా ఈ ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గాయకోవాలా అల్లరియా మనుషులు ఏం చేస్తున్నాం సరికద కనుక ఉద్యోగం నుంచి రావాలి ఆజ్ఞ ఉదయపూర్తిగా గాయకోవాలా అంటే దేశ ప్రభు ఆ గెలు ఉదయపూర్తిగా ఉదయపూర్తిగా గెలుగుతూ ఏం చేస్తున్నావు ఎవరిని చూసి నువ్వు చేయవు ఆ వాడు చూస్తున్నాను చేస్తారు కొందరు నీళ్ళు చూస్తుని చేస్తాను కొందరు చేతులు ఏం చేస్తారు కార్పొడ పాస్టర్ వస్తే కార్పొడేస్తారు వాళ్ళు కానీ మనం ఏం చేయాలా ఆయన కోసం ఉదయ పూర్తిగాయకొని అన్నారు అనేది ఇక్కడ చెప్తుంది అవి దీర్ఘాయవు సుఖ జీవంతో గడుచు దీర్ఘాయు ఉంట లాంగ్ లైఫ్ ఉంట సుఖం జీవితం ఉంట గడిచే సంవత్సరం ఉండు అని చెప్తున్నాడు కదా ఈ వాక్యం ఉంటే మనకు సుఖం ఉంటుందంట సంవత్సరం అంటే నువ్వు ఎన్ని సంవత్సరం బతితో అంత కదా ప్రభా నీకు సుఖం ఉంటుంది సాంగ్ ఇక్కడ ఉంటుంది చెప్తున్నారు ఇక్కడ ఇంకేముంటారు శాంతిని కలగజేయను శాంతిని కలగజేయను హరణ్య ఈ వాక్యమే శాంతి కనుక మనకు శాంతి కలగజేయను ఈ లోకంలో శాంతి లేదు అంత కలువరం ఉంది ఇక్కడ చూస్తే అయితే ఇక్కడ యోపు ఏమంటుంది సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా సర్వశక్తి తిరిగిన ఎడలా నీ గుడాల నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన నీవు అభివృద్ధి పొందేదవు దుర్మార్గం అంటే దుస్థతరం అలలియా పాపం సాధ అది తొలగించాలా తొలగించాలి ఎట్లా తొలగించాలి ఈ వాక్యమే శుద్ధిస్తుంది వాక్యం నృదయపోతే దుర్మాదం అంటే ఈ వాక్యమే ఎట్ట నడుకు శధుని దావి వన్ వన్ మనం ఒక్క నైన్టీలో సెవెన్ చూస్తాం దుర్మాదం అంటే పాపం సాధ దుస్తునికి సాధ దుర్వాదం తొలగించాలంట ఎప్పుడు వాక్యం మనం ఏం చేస్తాం మనం చది తీసుకుంటాం దుర్మాదం అంటే దుస్టుని సాధ పాపం తొలగించాలి నువ్వు అభివృద్ధి పొందు ఏమంటుంది మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫిరు సువర్ణము పారవేయము ఈ మట్టి లోసంలో భాగం ఈ లోకం భూలోకం సంబంధించి పారదేవం తీసు తీసేమని చెప్తున్నా అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగానో ప్రశస్తమైన వెండిగానో ఉండను ఇక ఏసు ప్రవేయం ఉంటాడు నువ్వు దాని ఆశ పెట్టుకున్నాను దాని ఆశ నీకే నేను వెండి కాను ఇంకేమంటాడు సర్వశక్తిని గాను సర్వశక్తి నీకు రెండు కాను ఇంకేమంటాడు బంగారంగా అపరంజి గాను ఉండడు అపరంజ ఉండడు ఇంకేమంటారు అప్పుడు సర్వశక్తుల్ని అంత నీవు ఆనందించేదవు దేవుని నీ ముఖము ఎత్తేదవు అలా అప్పుడు సర్వశక్తిని నువ్వు అలా దేవుని దగ్గర ముఖం ఎత్తేదావు అలాది అంటే దేవుని దగ్గర మనం ఎప్పుడు ఏం చేస్తాం ఎత్తేదావు అంటే దేవుని దగ్గర మనం ఎప్పుడు ఆనందం కలిగి మనం ఎప్పుడు ఆయన దగ్గర చూస్తుంటాడు అంటే ఆయన మీద విశ్వాసం ఆల మీద ఆధారం ఉంటావు నీకేమంటాడు నీవు ఆయన ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మృక్కు బలవుడి నువ్వు ప్రార్థించేగా మొక్కు మొక్కు ఏమంటా ఆలకించును మొక్కు బల మరియు నీవు దేనిని యోచనగా చేయగా అది నీకు స్థిరపరిచి అన్నది నువ్వు ఏ చేయాలి చేయలే ఏది నువ్వు అది ఏంది నీకు నీకు దొరుకుతుందని చెప్తున్నాడు నీ మార్గంలో మీద నీ మార్గంలో వెలుగు ప్రకాశ అంటే ఏసు ప్రభావం ఏమంటే మనకు చూడు ఉంటాట నీ మార్గం ఎక్కడమైన వెలుగు ఏసుప్రమం ఇంకేమంటారు కదా నీవు ప్రడదు ప్రడదైనప్పుడు నీ పడుతున్న చూసిన దాదాపు వినయం గల వాణిని ఆయన రక్షించను ఒక సమస్యలో అసలు పడిపోతే నువ్వు వినయంగా తగ్గింపు వాళ్ళు కానీ రక్షిస్తా మళ్ళా తిరిగి ఆయన నేర్పాలని వాగ్దం చేసుకున్నా నిర్దోషి కాని కాని వాణిని ఆయన విడిపించను అతడు నీ చేతి వలన విడిపింపబడను నిర్దోషి మనం ఈ లోకంలో మన నిర్దోషంగా ఉంటా అలా నిర్దోషానికి ఆయన విడిపించను ఇంకేంటి అతని చేతి వలన ఆయనకి ఇప్పించాను అలా లియ ఇక్కడ ఎంత ఇక్కడ చూస్తే ఎలిపేది ఇక్కడ యోగుకి చెప్తున్నాడు ఇక్కడ అలా లియ అయితే ఇక్కడ చూస్తే ఇంకా కింద ఇప్పుడు అయిపోయిందన్నా థర్టీ వరకు అయిపోయింది థర్టీ లాస్ట్ థర్టీ థర్టీ వరకు అయితే ఇక్కడ చూస్తే ఆయన సాహసం చేసిన అంటే ఆయన సహసం చేసేవాళ్ళు ఎవరు శిష్యులు ఉంటారు మనం వాక్యం వెళుతాం యుహోన్స్ వార్త పదిహేను అధ్యాయం ఎనిమిది అవుతుంది కదా అందరూ అంటూ మేము ఏసు ప్రభు నమ్ముకున్నాం అందరు శిష్యులు కాదు ఇక్కడ చెప్తున్నాడు ఏసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు యుహోన్స్ వార్త పదిహేను నేను నిజమైన ద్రాక్ష వల్లినిస్ వార్త పదిహేను పదిహేను ఎనిమిది పదిహేను ఎనిమిది ఫిఫ్టీన్ చాప్టర్ మీరు బహుగా ఫలించడం నా తండ్రి చెప్తున్నా అలా ఎవరికి చెప్తున్నా శిశువులు చెప్తున్నాడు మీరు బావుగా ఫలించే వాళ్ళ నా శిష్యులు అవుతారు అలాగే ఏసు ప్రభుత్వం సాహసం చేసి ఆయన ఆగ్ఞాలు ఏమవుతారంట ఫలిస్తే నా శిష్యులు అవుతారంటారు అందరు నమ్ముకొని నమ్ముకుంటుంటారు అది చెప్పండి శిష్యులు ఏవైతారు ఆజ్ఞలు కలిగి ఆయన చేసేవారు శిష్యులు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు ఏమంటారు బావుగా ఫలించిన శిష్యులు ఇంకేమంటాడు అండి నన్ను ఎలాగో ప్రేమించాను నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి అలాగే తండ్రి ఇప్పుడు నేను నాకు ఎలాగా ఇప్పుడు ప్రేమిస్తున్నాను అలాగే మీకు అట్లనే ప్రేమిస్తున్నాను నేనని యేసు ప్రభుత్వ తన శిష్యులు చెప్తున్నారు ఇప్పుడు మనసుని చెప్తుండ్రు ఇప్పుడు ఏమంటాడు కదా నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకొని ఆయన ప్రేమయాంద నిలిచిన్న ప్రకారం మీరునో నా ఆజ్ఞలు గాయకొనాడు ఎలా నా ప్రేమయాంద నిలిచి ఎందు ప్రేమించడం అంటే ఆజ్ఞలు గాయకుండారా అలా ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు కాయకుండారా ఆయన ఆజ్ఞలు ఎప్పుడు కాయకుంటారు ఆయనతో సాహసం చేస్తుంది అలా అలియ మోస మోసే నా ఇల్లు కానీ నమ్మకమైనా అని మోసే సాక్తిని చెప్పినాడు నా ఇల్లనికైనా మంచిగా అయినా దాసులని మోసైతే సాక్కుని చెప్పినాడు మన ప్రభు అలా అందరూ కూడా అలా అలియ ఏ దాస్త పనిలో నిమిత్తం అవుతున్నాడు ఆయనకే మెచ్చుకుంటాడు అంటాడు ఏ దాస్ అంటే ఏ శిష్యుడు పనిలో నిమిత్తం ఆయనకే ఏం చేస్తాడు చాలా మంచి దాసులని ఒక బిడ్డ చేస్తాడు ఇంకేమంటాడు బిర్రీ ఇక్కడ మీ అందు నా సంతోషం ఉండవాలనో మీ సంతోషము పరిపూర్ణం కావాలని అనియో ఈ సాంగతులు మీతో చెప్తున్నాను చెప్తున్నారు మన ఎప్పుడు సంతోషం ఉండాలా దేవుని సంచరించేది ఎప్పుడు నిజ్వాదిగా ఉండాలా మన ఈ సంతోషం ఎట్లా చెప్పింది దేవుని ఆత్మధర ఇది పౌలు భక్తులు జ్ఞాపనిపిస్తున్నాడు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు ఈ పౌలు నుండి దేవుడు ఏం చేస్తున్నాడు ఇదే దేవుని నడిపి పౌలుకి ఇచ్చాడు చూడండి పిలి ప్రాణిపత్రిక నాలుగు నాలుగుల ఒక సంఘంకు ఆయన చెప్తున్నాడు ఫిలిప్ సంఘంకు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించండి మరలా చెప్తున్నా ఆనందించి ఆనందించండి ఎందుకు అంటే ఆ ఫిలిప్ సంఘంలో ఆనందం లేదు ఏమో దుఃఖపడుతున్నామో ఏమి విచారం చేస్తున్నాను రెండుసారి ఎందుకు చెప్పాలి ఒకసారి చెప్తే కదా మొదటి చెప్తున్నావు ఎల్లప్పుడు ప్రభునంద ఆనందించాలి అలా ఎందు అంటే ఎందుకు ప్రభు మీకోసం చింతిస్తుండ ఏం ఇవ్వాలని మీకు తెలిసే ఉన్నది మరి నా నీతి రాజించుకొని ఏం కావాలని ఇస్తాను మీరు ఆనయించాల ఎందుకు మళ్ళీ చింత ఏం చేస్తుంది మనకు మన విశ్వాసం ఏం చేస్తుంది పడగొడుతుంది అది చింత అవిశ్వాసం దారి తీస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఆలోచించడు మళ్ళీ ఏమంటాడు ఇక్కడ మీ సహనం లేక మృదుత్వంను సకల జనులు తెలియబడనీయుడు ప్రభు సమీప మన సహనం ఓపిక అందరికీ తెలియబెడతానంట అందరకు మన శిరుమల వేసు ప్రభు తీర్థులు చేస్తున్నాం ఆయన కుమారుడుకుని సహనం చూపించు కదా మన సహనం ఎక్కడ మన మనం సహనం చూపించాలంట కష్టంలో నష్టంలో మన ఇంట్లో మన అక్క పక్కలో మనవన్నో చాలా కష్టం ఉంది కొంచెం చెప్తే మనకు కోపం వచ్చేస్తారు వెంటనే కానీ దేవుని ఆత్మతో వాక్యంతో నింపదు దేవుని ఆత్మనే అది సహనం ఇస్తుందంట దేవుని వాక్యం సహనం చక్కని జనకు మీద తెలియబడే ప్రభు సమీపంగా ఉన్నాడు దేన్ని చింతా పడకుడు దేని గురించి చింతపడకుడు గానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయడం తెలియజేయండి అసలు అంటే ఇక్కడ చూస్తే కింద చూస్తే వాక్యం తెలియబెడుతుంది ఈ పిలుపు మన చింతిస్తున్నామో కింద వస్తే వాక్యం చూస్తే మనకు భాగము తెలుస్తుంది అసలు చింతపడకుండా మీరు కలిపి దేవునించా యజ్ఞాపం ప్రార్థన టైం ఫ్రూ విజ్ఞాపం చేయమని చెప్తున్నారు మీకోసం ఇంకా ఎగ్జామ్ ప్రార్థన చేయమని దేవునికి తెలియజేయడు అప్పుడు ఏమగలుగుతాం దేవుని యొక్క సమాధానం అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం వేసి వేసి వలన మీ హృదయంలోనూ మీ తలంపులకును కావలి ఉండను అనరియా దేవుడే కావలి ఉండను దేవుడే వెళ్తాను చెప్తున్నారు అలరియా అప్పుడు మీరు ప్రాజెస్ట్ దేవుడు ఆ సమాధానం మీ ఉదయంలో కావలి అలరియా ఏమైనా కానీ ఇలా ప్రభు ఉన్నాడు కదా మనం చూస్తాం అంతగా ధైర్యంగా విశ్వాసం వస్తుందని ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు అయితే ప్లీ ప్రాణి పత్రిక ఇక్కడ వాళ్ళకు సమాధానం లేదు చింత ఉంచునేమో దేవుని ఆత్మ అక్కడ ఏం చేస్తున్నాం అక్కడ రాసి చెప్తుంది మీరు ఉండారా దేవుళ్ళు మీరు దేవుని నమ్ముకున్న కనుక ఇత్తా ఉండాలని మన పాలు భక్తులు అక్కడ చెప్తుంది ఇంకేమంటారు కదా మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినాను ఏ యోగ్యతను మెప్పైనాను ఉండిన ఎడలా మెప్పైనా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏది సత్యమైన మాన్యమైనదో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి న్యాయమైన ఏవి పవిత్రమైనదో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి కలవో ఏది వాటి మీద ధ్యానం ఉంచుకునుడి వాటి మీద ధ్యానం ఇచ్చేది ఎంత దేవుళ్ళు గుణ దేవుడు అష్టం దాని మీద ధ్యానం ఇచ్చారా ఈ లోకం మీద ధ్యానం ఉంచొద్దు అంతమంటుడు మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించి తిరోజమ నా వలన మీరు ఏమి నేర్చుకొని అంగీక్ష ఏవి చూచి తిరో అట్టి వాటి చేయండి దేవుడు మీకు తోడైండును అప్పుడు ఈ చేస్తే దేవుడు తోడు ఉంటాడు అలాయా అలలియ చెప్పండి ఇక్కడ వాక్యం చదుస్తుంది దేవుడు మనకు తోడే ఉంటాడు లేకుంటే దేవుడు మనకు తోడు ఉండడు అని చెప్తున్నావు అలలీయ దేని విషయం తగిన కాలంలో ఏం నువ్వు ఏవి చుకాది నీకు లభిస్తుంది నువ్వు ప్రార్థనసి ఎప్పుడైనా మర్చిపోతాడు అలా కానీ ఏ సభరేస్తున్నా తగిన కాలం ఏంతుంది నీకు స్థిరపరతాడు పెంటనే వచ్చేస్తుంది అరే నేను ఎప్పుడో అడిగినా ఇప్పుడు నాకు దొరికింది అలలీయ పది కుస్తలోకుడు ఏం చేస్తారను కన్నా ఏర్ దగ్గర వస్తుంది ప్రభావం శుద్ధి చేయమంటే మీ యాదగరు పోండి చూపించుకోమంటారు కానీ వాళ్ళ కుస్తలోకం పోదు అక్కడ చూస్తే బైబిల్లా పోతేనే పోతేనే పోతేనే ఉంటారు పోతేనే ఉంటారు ప్రభు మాట నమ్ముతారు వాక్యం నమ్మి పోతపోతే కొంచెం తవ్వల పోయినాక వాళ్ళ చేతి శుద్ధిగా అవుతారు అలాగే శుద్ధిగా అయినాక తొమ్మిది తన చుట్టాల్లో తన భార్యలో మిమత్రమవుతారు ఒక్కాయన వచ్చి ఏం చేస్తాడు దేవుని గొప్ప శంకరం మహిమపరతాడు బయబంది దేశ ప్రభు అంటే పది మంది స్వస్థ కాలేదా ఈ అన్నుడు సమర దేవుని మహిమపరతడు ఇంకా తొమ్మిది మంది ఎక్కడ కారంటే ఈ లోకం కొందరు స్వస్థతకు వస్తారు కొందరు ఏం చేస్తారు ప్రేమ దేవుని యొక్క ఏం చేస్తారు ఈ లోకంలో తులకించని ఒక్కలు ఏం చేస్తారంట దేవుని ఎంబడి ఇస్తారంట అలా అది వార్త అందరూ పోతారు కొందరు ఒక చిన్న దగ్గరగా ముఖ్యం కాదు రక్షణ ముఖ్యం మనిషికి అలా నీ ఆయన స్వస్థత పొంది ఆయన ఆత్మ నరకం పోతే ఏం లాభం అలా ఆత్మకు స్వస్థత కలగల రక్షణ పొంది ఆయన మోక్షం పోవాలని మన ఇతరులకు వార్తలు చెప్తాం దేవుడు వాక్యం తీసు ఇతరుడు ప్రభావ నాయన పాపంలో వేళా స్తోత్రాలు దేవాయసం మరి నీకు దేవాయసం ఇచ్చండి వాక్యాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాల దేవా నీకు రక్షణ భాగ్యం అందరికి తీవ్రాలి మహాప్రభ దేవాయస్మరు ఏ విధతే అది వస్తుంది మా ప్రభా నీలో మేము ఉంటే ఫలిస్తాం మా ప్రభా నీ అందు మేము ఫలించే భాగ్యం దయచేయండి మా ప్రభా నీ గుణగణాలు మేము నేర్చుకుని దేవా నీ వల్ల జీవించడానికి సాయం చేయండి మా ప్రభ పౌలు భక్తులు ఎంతగానో చెప్పింది మా ప్రభ దేని గురించి చింతిప్పకూడ ప్రతి ఒక్క భారం మీ పైన ఏమన్నాడు మా ప్రభావ ప్రార్థన విజ్ఞాపల ద్వారా ప్రతి ఒక్కటి అవుతుందని చెప్పి మాప్రభ ఇంకా ప్రార్థన విజ్ఞాపల చేత మేము ప్రతి ఒక్క పొందినమని మేము నమ్ముకోవాలి మాప్రభ నమ్ముకొని నీ అందు ముందుకు సాగాల మహాప్రభ విశ్వాసం క్రియల చేత దేవ ప్రతి ఒక్కటి దృఢమైతుందని చెప్పారు మా ప్రభా దృఢంగా మిమ్మల్ని సాయం చేయండి మా ప్రభా ఇంక మేడైనా నష్టం కుమరించాడు మా ప్రభా కే ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీనికి ఆసరించాడు మా ప్రభావ ఎంతో మందికి ఇప్పుడు దేవాంఛాలు ఉన్నాయి మా ప్రతి ఒక్కటి తీర్చండి మా ప్రభ ఈ గర్దిస్తున్నాడు ప్రతి ఒక్క శాతాన్ని బంధించాడు మా ప్రభా మీరే సాయం చేయండి మా మీరే తోడండి మా ప్రతి ఒక్క ఆటంకం లేకుండా సాయం చేయండి మా ప్రభా ఇంక ఎంతగానో దేవ మంది దేవేస్తుంది మా ప్రభా అనేకులు దేవ ఉన్నారు మా ప్రతి ఒక్క బిడ్డకు దేవా అనుగ్రహించండి ఒక రక్షణ అనుగ్రహించండి మా ప్రభా ఎంతో మంది నశిస్తారు మా ప్రభా కానీ దేవాని రక్షణ తెలుసుకోలేకపోతారు మా ప్రభా ప్రతి ఒక్క రక్షణ తెలుసుకొని నీ అందరు జీవించాలని సాయం చేయండి దేవా ఎల్లప్పుడూ నీ ఆనందించాల మా ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము ఆనందించడానికి మీరే తోడైన దాన్ని వందనా స్తోత్రాలు దేవా ఇచ్చిన మనోజ్ బ్రదర్ రేణుక చూసారు బట్టి వందనాలు దేవ వారి దేవ ఇచ్చినట్టు సేవలో మీరే సాయం చేయండి మా ప్రభా బలంగా వాడుకోండి మీరే సాయం చేయండి అనారోగ్యం నుంచి స్వస్థత దయచేయండి మా ప్రభా నుంచి తరనితి వరకు దేవాసి మా ప్రభా మీరే రక్త ప్రోక్షణ దయచేసి లేవనెత్తండి మా ప్రభా ప్రతి ఒక్క పథకం తీసివేయండి మా ప్రభా ఈస్ట్ సైతాను అక్కడి నుంచి పారిపోవాలి మా ప్రభా ఈస్ట్ క్రీస్ మీరే సాయం చేయండి మా దేవా మీరే సాయం చేయండి మీరే తోడైనాడు మా ప్రభావ ప్రతి ఒక్కరిని ఎటువంటి ఆటంకం లేకుండా స్వామి చేయండి మా ప్రభా నీ అందు భయభక్తులు అయిన బిడ్డలు నీలో జీవిస్తుంది మా ఎటువంటి ఆటంకం రాకుండా సాయం చేయండి మా ప్రభాషణ గద్దెండి మీరే తోడైన వందనా స్తోత్రాలు దేవా మీరే సాయం చేయండి దేవా మా ఎంతో మంది దేవా ఇంకా నశిస్తుంది మా ప్రభా బిడ్డను ముట్టి స్వసపరచండి మా ప్రభా నీ సువార్త చాటే బిడ్డగా దేవ మేము మా పాత్రలు వాడుకునేలాగా సాయం చేయండి ఎటువంటి పాత్ర ఉందో దేవా దాని పట్ల మేము వాడుకునేలాగా సాయం ప్రతి ఒక్క గుణగా మాలో దయచేయండి మా ప్రభావ కృపవారాల్లో ప్రతి ఒక్కటి మేము వాడుకునేలాగా సాయం చేయండి మా ప్రభావ కేవి మీరే వందనా స్తోత్రాలు దేవాస్ ప్రతి ఒక్క బిడ్డను మీరే సాయం చేసి దేవా మీరే తోడైంటారని ఈ కేవీ పిల్లల ప్రతి ఒక్క బిడ్డని త్వరగా రాబోతే నెయి స్క్రిప్స్ పేడ తండ్రి మా మెయిన్ ప్రార్థన చేయండి అన్న చేసి ఆశీర్వాదం చేయండి ేశ్వ ప్రభ నా దీవానికి స్థుతం వేసవ ప్రభా కే ప్రతి కుటుంబం చిన్న పిల్లల పెద్ద పిల్లల కుటుంబం సేవ వాడబడాలేశ ప్రభా అలలియ మీరు అక్కడ తొలగింది అందరి సేవలు వాడబడ అందరి జీవితంలో అద్దుకం కార్యం చేయండి నా దీవానికితం అలలియ నా అక్కడ మీ దూతలు పెట్టి మీ అగ్నికరించి నైక్య ప్రభాస్ వాటర్ అయింది వాళ్ళ మన పొంది రక్షణ పొందాలేశ ప్రభావ ఎక్కడ పోతే సైతాన్ రాజం కూలాలేశ ప్రభా నా దీవానికి స్థుతం వాళ్ళతో అద్దుకం చేయండి పరిశోధనని చేయండి నా దివానికి శ్రోతం చేస్తుంది సురాజ్ బిర్రోహింకా లోతు అనిపించి బలపరిచి శిరపరించి ఉదవాన్ చేసి శిశులు ముట్టి తాకి బలపరిచి శిరపరించి అనేక జగన్ ప్రభా వాక్యం ధైర్యంగా పటకించాలా అలలియా నా దివానికి శ్రోతం మీరే కారణం చేసి అలలియా నా దివానికి శ్రోతం ఈ సత్యం వాక్యం వేస్తూ ప్రభా నా దౌలు ధర ఎట్లా బయలుదేరింది మా ధర ప్రభా ఈ వాక్యాలను ప్రభా లమ్మరేసి ఇతరులకు ప్రకటించడం సాయం ప్రాస్త మా నాత ఏస్తు ప్రభా దురాణం ఏ సత్యమే చేయం ఏమేజేం సంపూర్ణ విజయం అపాచిక నాశనం అంగీకారం నిరంతరం జరుగున్ మన ప్రభను ఏసిన ప్రభుత్వ పిల్లలు కుటుంబం కేపీఎం కుటుంబం మా కుటుంబం ఎంత మంది పిల్లలు ఉన్నారు ప్రభ అతి బిడ్డకు దేవుని క్రిపా సాదాకాలం మనందరితో ఉన్నారు